అజ్ఞానం మమ్మ నాస్తి వాస్తవంగా విచారించి చూస్తే నిత్య జ్ఞాన స్వరూపుడను స్వయం ప్రకాశ స్వరూపుడునటువంటి నాయందు ఎప్పుడు కూడా అజ్ఞానం లేనేలేదు ఏమయ్యా ఎవరైతే అహం అజ్ఞహ నేను అజ్ఞానిని అన్నాడు నాకు బ్రహ్మం తెలియదు లేదా మా మహం నా జానామే నేనెవరో నాకు తెలియదు అన్నాడు అంటే అక్కడ అజ్ఞానాన్ని ప్రకటన కదా తాను అవునా నేను అజ్ఞాని అంటున్నాడు కదా అంటే ఇప్పుడు తన ఎందు అజ్ఞానం ఉన్నట్టా లేనట్ట ఉంది కదా అయితే ఆ అజ్ఞానము ఉన్నది అని ఎవరి ద్వారా సిద్ధి చెప్పండి ఈ నాయందు అజ్ఞానము ఉంది అని ఎవరి ద్వారా సిద్ధి అయితుంది ఆ అజ్ఞానాన్ని ప్రకాశించేవాడు ఒకడు ఉన్నాడా లేదా నేను అజ్ఞానిని చెప్పేవాడు అజ్ఞానాన్ని ప్రకాశించేవాడు ఉన్నాడా లేదా ఉన్నాడు కదా మరి ఆ అజ్ఞానాన్ని ప్రకాశించినటువంటి వానికి అజ్ఞానం ఉందా ఏమి బాగా విచారం చేయండి నేను అజ్ఞానిని అంటున్నావు కానీ ఈ అజ్ఞానం తెలిసి అంటున్నావా తెలియకంటున్నావా అజ్ఞానం ఉంది తెలిసి అంటున్నావు కదా మరి తెలుసుకున్నటువంటి నీకు అజ్ఞానం ఉందా చెప్పయా ఎప్పుడు లేదు నీకు అజ్ఞానం ఉన్నదని భ్రాంతి అయింది నీకు అంతే ఘనచ్చన్న దృష్టి సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా సనిత్యోపలబ్ధి స్వరూపోహమాత్మా మేఘాలు ఆకాశంలో కమ్మి సూర్యుని కప్పేసినాయి అని పిల్లలు అంటారు అయితే ఇప్పుడు సూర్యుని కప్పినటువంటి ఆ మేఘము ఈ పిల్లలకు ఎవరైతే సూర్యుని కప్పేసింది మేఘము అని చెప్పేటువంటి పిల్లలకు ఆ మేఘం కనపడిందా లేదా ఆ మేఘాన్ని చూసే ఆ మేఘం సూర్యుని కప్పింది అంటున్నారు కదా మరి చూసారు అన్నప్పుడు నేత్రానికి ఒక వస్తువును చూడాలి అని అంటే దానికి ప్రకాశం అవసరం కదా నేత్రానికి ప్రకాశము ఆలోకము దానికి సహాయకముగా ఉండాలి ప్రకాశం ఉంటేనే మన నేత్రము వస్తువును ప్రకాశింపజేస్తుంది తెలియజేస్తుంది చీకట్లో ఉన్నటువంటి వస్తువును మన నేత్రం తెలియజేస్తుందా చెప్పండి తెలియజేయదు ప్రకాశం ఉంటే తెలియజేస్తుంది అంటే మన నేత్రానికి ప్రకాశము యొక్క సహాయం అవసరము ప్రకాశం ఉంటేనే నేత్రము వస్తువును చూడగలుగుతుంది మనకు తెలియజేయగలుగుతుంది అయితే ఇప్పుడు ఈ పిల్లలు ఆ మేఘాన్ని చూసి ఆ మేఘం సూర్యుని కప్పిందని అంటున్నారు కదా మరి చూసినరు అన్నప్పుడు నేత్రంతో వాళ్ళు చూడగలిగినారు అన్నప్పుడు ఆ నేత్రానికి ప్రకాశకము అవసరమా లేదా నేత్రానికి తేజస్సు అవసమా అవసరమా లేదా చెప్పండి ఎందుకు తేజం లేకపోతే నేత్రము చూడలేదు అంటే ఆ మేఘాన్ని చూస్తున్నారంటే అక్కడ ప్రకాశం ఉంది మరి ఈ ప్రకాశం ఎవరిది చెప్పండి ఈ నేత్రము మేఘాన్ని చూడగలగడానికి నేత్రానికి అవసరమైనటువంటి ప్రకాశము ఎవరిది సూర్యుని ప్రకాశమే కదా మరి సూర్యుని ప్రకాశం ఉండగా సూర్యుడు ఎలా కప్పబడ్డాడు చెప్పండి ఇది కేవలం భ్రాంతి మాత్రమే తథాబద్ధవద్ సనిత్యోపబ్ధిస్వరూపోహమాత్మ అదేవిధంగా మూఢులు అజ్ఞానులు నాకు అజ్ఞానం ఉన్నది అని అంటున్నారే కానీ వాస్తవంగా వాడు అజ్ఞానాన్ని ప్రకాశిస్తూనే నేను అజ్ఞాని అంటున్నాడు ఇది భ్రాంతి అంటాడు ఆ అజ్ఞానాన్ని ప్రకాశించే వానికి అజ్ఞానమే లేదు అయినా గాని నేను అజ్ఞాని అని చెప్తున్నాడు ఇది భ్రాంతి అంటాడు రబవ్ ఇవ తమో బోధాత్ పూర్వము అహమజ్ఞ ఇత్యాది మాయయా దర్శితం సూర్యుని అందు వాస్తవంగా చీకటి లేదు అట్లే చైతన్యం నందు అజ్ఞానము ఏ కోశాన లేస మాత్రం కూడా లేదు అయినా గాని అహం అజ్ఞాహ అనేటువంటి ఏదైతే అనుభవం ఉన్నదో ఇది మాయ చేత దర్శింపబడింది ఆ మాయ కూడా కల్పితమైనటువంటి మాయ వాస్తవం కాదు